ప్రార్థన చేశారు పరుశుద్ధం మా దేవా చేసే మీకు వాదనాల నైనా సర్వనత్తుడ సమస్త సృష్టికి మూలకారంగా మా మీకు వాదనాలు బ్రోభా నైనా ఈ యొక్క గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని మీ సన్నిధిలో మా మిమ్మల్ని స్తుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు మీ యొక్క శరీర రక్తంలో పాల్పొందే యోగ్యతను మాకు అనుగ్రహించినారు ప్రవ్వా ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీ స్వరం వినకపోతే మేము చచ్చిన మీ యొక్క వాక్యంలో జీవముది అయినా మమ్మల్ని జీవింపజేస్తుంది ఈ యొక్క మధ్యాహ్న కాలంలో అయినా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మా తండ్రికి దయచేయి మేము కేవలం వినేవారం కాదునైనా దాన్ని విని మా జీవితంలో పాటిస్తాం అనుభవపూర్వకంగా ఆ యొక్క వాక్యాన్ని అనేకలకు మేము ప్రకటిస్తాం అటువంటి తీర్మానంతో మీ సన్నిధిలో మేము కనిపెట్టుకున్నాం అయినా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం మా జీవితాలని ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవ జీవితం ఫలించలేని వనముగా తయారైంది ప్రవ్వ ప్రపంచమంతటా పుష్పించలేక ఫలించలేక మోడై మిగిలిపోతుంది నేను మీరు తప్ప ఎవరూ ఫలింపజేయలేరు మా జీవితాలని ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం నైనా మమ్మల్ని అందరినీ ఫలింపజేసి మీ కొరకు సాక్ష నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెను అలా ఈ ఉదయకాలం కొంతసేపు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ప్రవ్వా ఇంత ప్రాంతానికి ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించినారు మరి ఏ రీతిగా మాట్లాడాలా ఏ విషయాన్ని నేను వీరితో పంచుకోవాలా అని సంశయంలో ఉంటుంది ఉదయం ఎంతో నిర్మానుష్యంగా ఉంది ఆ మేడ మీదకి వెళ్ళి మోకాలు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచి క్రైస్తవ జీవితము ఫలించాలా అంటే ఏమీ చేయాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఆచారబద్ధంగా ఆదివారం రావడము వాక్యాన్ని వినేసి ఇంటికి వెళ్ళిపోవడము తిరిగి మరొక ఆదివరం రావడము అదొక ఆనవాలుగా జరిగిపోతుంది మన జీవితాలలో కాని మన ప్రభు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు అన్న ప్రశ్న అత నివ మన జీవితము ఏ రీతిగా ఆయన కొరకు సమర్పించబడ్డ జీవితంగా ఉండాలా అనేది ఆయన ఆశిస్తున్నాడు కేవలము వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారముగా ఉంటున్నామా దాని ప్రకారంగా జీవించి పాటించి దాని గురించి సాక్ష్యం ఇచ్చే వారిగా ఉంటున్నామా కాబట్టి అపోస్ల కార్యాలలో క్రైస్తవ సంఘము మొట్టమొదటి సంఘము ఏ రీతిగా ఉండే ఆ సంఘపు గుణగణాలు ఏరీతిగా ఉండే అన్న విషయాలు మీతోని పంచుకోవాలా అన్న ప్రేరేపణ నాకు ప్రభు కల్పించాడు ఉదయకాలం కాబట్టి కొన్ని విషయాలు ఒక అర్ధగంట సేపు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీరు ఓపికతోని వీటిని వినాలా విని వాటిని మీ జీవితాలలో జీర్ణం చేసుకొని అవలంబించడము నేర్చుకోవాలా మీరు మీరు కేవలం వినేవారా ఉంటే ఆ వాక్యము మీ దగ్గర ఉండదు దాన్ని మీరు జీర్ణం చేసుకొని మీ జీవితంలో అవలంబించుకుంటేనే అది మీతో పాటు ఉంటుంది మీ విశ్వాసము అంచలంచలగా ఎదగాలంటే మీరు వింటున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా నిన్నటి సాయంత్రమున ఈ విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు యాపబ్బు రాసిన పత్రికల్లో క్రైస్తవ జీవితము ఈరోజు కేవలము వాక్యాన్ని విని మర్చిపోయే జీవితానికి సాదృశ్యంగా ఉంది ప్రతి ఆదివారాలు వింటున్నాము ప్రతి పండుగల రోజు వాక్యాలు వింటున్నాము అనేక ప్రాంతాలలో పబ్లిక్ మీటింగ్స్లలో వాక్యాలు వింటున్నాము కానీ ఒక్కటి కూడా జ్ఞాపకానికి లేదు ఒకటి పాటించే జీవితం కాదు అటువంటి క్రైస్తవ జీవితము ఏ రీతిగా పుష్పించగలదు ఏ రీతిగా ఫలించగలదు ఆయన వాక్యాన్ని విన్న మనము ఆయన కొరకు ఫలించకపోతే మన విశ్వాసము ఒంటిగా వండి మృతమైపోతుందని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఆ రీతిగా ఉండద్దు అంటే ఆ వాక్యాన్ని ధ్యానించి మరిచిపోకుండా ఉండాలంటాడు మరిచిపోద్దు అంటాడు మనం అంతా మతిమరుపు జీవులము త్వరలో మరచిపోతూ ఉంటాం కాబట్టి మనం మరిచిపోకుండా ఉండాలంటే వాటిని మన హృదయల మీద రాసుకోవాలా కేవలము పుస్తకాలలో పేపర్ మీద రాసుకుంటే సరిపోదు వాటిని రికార్డింగ్స్ చేసుకొని అనేకసార్లు వింటే సరిపోదు వాటిని మన హృదయం అనే పలకల మీద రాసుకున్నప్పుడు అది శాశ్వతంగా మనతో పాటు ఉంటుంది ఒక కాలం వస్తున్నది మీకు బైబుల్స్ పొదువ మీ చేతులలో బైబుల్స్ ఉంటాయో ఏమో కూడా తెలియదు వాక్యాన్ని హృదయలలో రాసుకోకపోతే మీరు ఏ రీతిగా ఆయన వాక్యాన్ని ధ్యానించగలరు మీ విశ్వాసము ఏ రీతిగా ఎదుగుతుంది కాబట్టి విన్న ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి వాటిని స్వీకరించాలా తర్వాత వాటిని మన జీవితంలో పాటించాలా పాటించకపోతే మనము ఆయన బిడలం కాం నా గొర్రెలు నా మాటలు వినును నా స్వరము వినును పేతురు ను నిజంగా నన్ను ప్రేమిస్తున్నవా అన్నప్పుడు పేతునట్టుడు అవును ప్రభువా నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అయితే నువ్వేం చేయాలా నా గొర్రలను కాయాలా? కాబట్టి ఆయన నిజంగా ప్రేమించే వాళ్ళందరూ గొర్రెలను తాయాలా అంటే నిజంగా నువ్వు ప్రభుని సేవిస్తున్న వాడవైతే నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తున్న ఆయన గొర్రెలను కాయాలా అంటే ఆయన సేవా పరిచర్యలను ఉండాలా మీరు కేవలం క్రింద కూర్చొని వినిపోయేవారు కాకుండా విని తర్బీదు పొంది బలపడి అనేక ప్రాంతలలో మన ప్రభువు గురించిన సాక్ష్యాన్ని ప్రకటించాలా అందుకొరికే మీరు ఇక్కడ కూర్చున్నారు ఈరోజు కాబట్టి ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రికలో ఒక వాక్యాన్ని మీకు నేను చూపించి తర్వాత కొంతసేపటికి కొంత రాష్ట్ర పత్రికలకు మనం వస్తాం కాబట్టి ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదవండి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరో ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినో అర్థమిచ్చిచున్నది కదా దిగినవాడు తానే సమస్తంను నింపునట్లు ఆకాశ మండలం అన్నిటి కంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు చాలా చాలా ఇస్తారు చాలా ప్రాముఖ్యమైన వాక్యము ఆయన మరణ పునరుద్ధాన అంశంలను ధ్యానించిన వరము గతంలో గుడ్ ఫ్రైడే అని ఈస్టర్ అని వాటిని పాటించిన వాళ్ళం ఆయన మన పాపంలో నిమిత్తమే మరణించనని ఆయన మూడోనాడు తిరిగి లేచనని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంతో సంతోషంగా పండుగను ఆచరించిన వరం కానీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నాడు ఏమి జరిగింది అన్న విషయము ఇక్కడ ప్ర పౌలు మనకు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికల ద్వారా పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన తిరిగి పునరుద్ధనం పొందినప్పుడు అనేకులకు ఈవులను అనుగ్రహించను ఈ యొక్క అంశం మీద నేను కొంతసేపు మీతోని ధ్యానించాలనుకుంటున్నాను ఆయన ఆరోనమైనప్పుడు మూడోనాడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోకముందు అనేకులకు ఈవులను అనుగ్రహించను ఈవులు అంటే ఎవరైనా చెప్పగలరా అది తెలువే ఈవులు అంటే బహుమానములు అనుంది ఉంది డిక్షనరీలో ఈవులు అంటే బహుమానములు అనేకులకు బహుమానములు ఇచ్చాను అని చెప్పబడుతుంది వాక్యం మన బాడక భాషలో చూసుకుంటే కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణము ఆరోణము అయినప్పుడు అనేకులకు పలు రకాల బహుమానములను అనుగ్రహించను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి అనేకులు ఆ బహుమానులు పొందుకున్న వారు రెండు వేల సంవత్సరంల నుండి ఈరోజు వరకు ఆ బహుమానములు పొందుకున్న వారు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రశ్న అతను అనేకులకు బహుమానాలు ఇచ్చినప్పుడు నాకు ఇచ్చినడా చెప్పండి ఇక్కడ ఎవరికైనా బహుమానములు ఇష్టం లేనివారు ఉన్నారా ఎవరన్నా ఉన్నారా అందరికి గిఫ్ట్స్ అంటే ఇష్టం కదా ఇంగ్లీష్లో గిఫ్ట్స్ అంటారు బహుమానములు అంటారు దేవుడు అనేకలకు బహుమానాలు ఇస్తున్నాడు నాకు బహుమానము వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా ఈరోజు చెప్పండి ఎవరుండరు కదా ఎవరుండరు బహుమానము పొందుకోవడం అనేది ఎంతో ఆశతో కూడినది మళ్ళీ మనకందరికీ అటువంటి ఆశ ఉందా బహుమానాలు పొందుకోవాలని మీరు చేతులు ఎత్తన అవసరం లేదు సండే స్కూల్ అంటే పిల్లలు చేతులు ఎత్తుతారు ఆరాధనా సమయంలో మీ హృదయలను ఎత్తుకోండి చేతులను ఎత్తుకునే అవసరం లేదు నీ హృదయము నీ ప్రభుకి కనిపిస్తే చాలు ఎందుకంటే సమస్తము తేటగా ఆయనకు మరుగుపరిచినది ఏదీ లేదు నీకు నిజంగా ఆసక్తి ఉందా బహుమానాలు పొందుకోవాలని ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాక అనేకులకు బహుమానములు ఇచ్చేను అని చదువుతున్నాం అంటే ఇచ్చెను అంటే అది పాస్టెన్స్ గతం అంటే జరిగిపోయింది అంటే అది ఆ ఆ వాగ్దనము అమలుపరచబడింది కానీ ను నిజంగా ఆ బహుమానాలు పొందుకున్నావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అనేకులు వీటిని పొందుకోలేని స్థితిలో ఉన్నారు కేవలము ఆరాధన చేస్తున్నారు వారి జీవితాన్ని సమర్పించుకుంటున్నారు ప్రభు కొరకు తీర్మానించుకుంటున్నారు సేవ చేస్తున్నారు కాని బహుమానాలు పొందుకోలేకపోతున్నారు మీరు విషయం అర్థం చేసుకోండి బహుమానం ఎవరు పొందుకుంటారు ఇష్టం లేని వారు బహుమానం పొందుకుంటారా ఆసక్తి కలిగిన వారే బహుమానం పొందుకుంటారు ఎందుకంటే ఆసక్తి హృదయ హృదయాన్ని తృప్తిపరచే గొప్ప దేవుడు మన ప్రభు కాబట్టి బహుమానము కొరకు ప్రయాస పడమంటున్నాడు మీకు ఆ ప్రయాసము అవసరం ఇవ్వచ్చు ఈ సంఘానికి ఆ ప్రయాసం చాలా అవసరం వ్యక్తిగతంగా నీ జీవితంలో ఆ ప్రయాసం చాలా అవసరం నీ కుటుంబ జీవితంలో నీకు ఆ ప్రయాసం చాలా అవసరం నాకు బహుమానం అవసరము నేను బహుమానం పొందుకొనిదే ప్రభుని విడిచిపెట్టను అన్న తీర్మానం నీకుంటేనే కానీ ఈ వాక్యం నీకు అర్థం కాదు ఈ వాక్యం నీ జీతలను పాటించలేదు కాబట్టి ఆయన మరణం వలన అనేకమైన బహుమానాలని మనకు అనుగ్రహిస్తాడు ఆ బహుమానాలు పొందుకోవడం కోరికే మనము ఈ రోజు ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటున్నాం కాబట్టి ఈ బహుమానాలు ఎందు కొరకు ఆయన అనుగ్రహిస్తాడు చూడండి ఒకసారి మొదటి కొరింతలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో ఈ విషయాల చెప్తున్నాడు మొదటి కొరింతలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను కూర్చి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు ఆగండి అక్కడ చూడండి ఈ వరములు దేనికి సంబంధించినవి అంటే ప్రకృతి సహజమైన వరములు కావు ఈ లోకాతీతమైన వరములు అసలే కావు పాశ్చాత్య దేశం నుంచి లేక విదేశాల నుంచి ఎవరైనా స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ వచ్చినప్పుడు వారి నుంచి బహుమానాలని ఆశిస్తూ ఉంటాం మొబైల్ ఫోన్సు మ్యూజిక్ సిస్టమ్సు వాచ్లని చాక్లెట్స్ అని రకరకాల బహుమానాలు వాళ్ళక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు ఎంతగానో ఆసక్తి వాళ్ళక్కడికి వచ్చినప్పుడు కానీ మన ప్రభువు ఇచ్చే వరములు అటువంటి వరములు కావు ప్రకృతి సహజంగా ఉండే వరములు కావు ఫిజికల్ గిఫ్ట్స్ కావు ఈ వరములు ఆత్మీయమైనవి అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆత్మీయమైనవి అన్నప్పుడు నీ ఆత్మకు సంబంధించినవి నీ యొక్క పరిశుధాత్మ పొందుకున్న పరిశుధాత్మకు సంబంధించినవి కాబట్టి మీరు నిజంగా పరిశుధాత్మ పొందుకున్న వారైతే ఈ వరములను మీరు గురించి తెలుసుకోవాలా ఆసక్తి పౌలు భక్తిని పొందని చెప్తున్నాడు మరి విశేషం ఏమంటున్నాడు వీటి గురించి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు ఇంగ్లీష్లో చాలా బాగుంది వీటి విషయమై మీరు ఇగ్నోరెంట్గా ఉండడం నాకు ఇష్టం లేదు ఇగ్నోరెంట్గా అంటే ఏమీ తెలియని ఇంకో రీతిగా చెప్పాలంటే తెలివి లేని వారి వలె ఉండడానికి వీల్లేదని చెప్పబడుతుంది అక్కడ ఇంగ్లీష్లో ఇగ్నోరెంట్ అంటే తెలివి లేనివారు లేక తెలివిహీనులు అరితిగా మాట్లాడితే క్రైస్తవ సంఘంలో కొంత నచ్చుకుంటుంది మనసు ఈ వరంల గురించి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదంటున్నాడు కాబట్టి మీరు చెప్పండి మీకు ఇష్టం ఉందా ఈ వరం నుంచి తెలుసుకోకుండా ఉండడం మీకు ఇష్టమా లేదా చెప్పండి తెలుసుకోవాలని అందుకొరికే కానీ ఇక్కడికి వచ్చింది ఆయన స్వరాన్ని విని ఆయన వాక్యంలో ఈ సత్యాన్ని గ్రహించి దాని నుంచి లాభము పొందడం కొరకు మనం ఇక్కడ గుర్చుంటున్నాం ఆయన స్వరం వినకపోతే మనం జీవించిన వరం కావు కాబట్టి నువ్వు నాతో మాట్లాడు ప్రభా అన్న ప్రార్థన నీకు అవసరం వినవచ్చు ఈ వరంల గురించి తెలియక నాకు ఇష్టం లేదు అని పావులు అంటున్నాడు అదే రీతిగా నేను ఈ ఉదయం అంటున్నాను ఈ ఉదయ కాలంలో ప్రభు నాకు విషయం ఇదే ఆత్మ సంబంధమైన వరంల గురించి మీకు తెలియక నాకు ఇష్టం లేదు అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పు ఈ వరములు ఎందుకు మనకు అవసరము అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలా ఎందుకంటే చూడండి మన ఇంటికి ఎవరు వచ్చినప్పుడు బహుమనం తీసుకొచ్చినప్పుడు దాన్ని విప్పినప్పుడు అందులో చూసినప్పుడు ఈ బహుమానం ఈ బహుమానం ఎంత నాకు ఇష్టం లేదు ఇది ఇది నాకు దేనికి పనికి అని అనుకుంటాం మనం ఉదాహరణకి నీకు మొబైల్ ఫోన్ ఇష్టం లేనప్పుడు ఎవరైనా మొబైల్ ఫోన్ తీసుకొచ్చి ఇస్తే మీరు ఏం చేస్తారు చూస్తారు దాన్ని అలా పడేస్తారు మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చారు అనుకోండి మ్యూజిక్ ప్లేయర్ ఇచ్చారు మీకు మ్యూజిక్ అంటే ఇష్టం లేకుంటే ఏం చేస్తారు దాన్ని మూల మీకు చాక్లెట్లు ఇష్టం లేవనుకోండి ఎవరన్నా చాక్లెట్లు ఇస్తే ఏం చేస్తారు మీరు తినకుండా ఇంకెవరికో ఇచ్చేస్తారు ఏ రోజు బలైనత అదే మనకి బహుమానం యొక్క విలువ తెలియదు కాబట్టి మనకి ఇస్తే వాటిని మూల క్రైస్తవ జీవితం అదే రీతిగా ఉంది కాబట్టి ఈ బహుమానాల్లో ఎందుకు లేక ఈ వరములను ప్రభు మనకు ఎందుకు అనుగ్రహించాలనుకుంటున్నాడు అన్న విషయం ఒకసారి మీకు అర్థమవుతే తర్వాత మీరు వాటిని ఆసక్తితో అపేషిస్తారు మరి విశేషంగా బహుమానం అనేది మన ఇష్టానుసారంగా పొందుకునేది కాదు ఈ విషయం జాగ్రత్తగా తండి మీకు అది వాక్యం చూపిస్తే ఇప్పుడు నేను బహుమానం అనేది లేక వరం అనేది మన ఇష్టంతో పొందుకునేది కాదు ప్రభువు తన ఇష్టానుసారంగానే ప్రతి ఒక్కరికి పంచిపెడుతున్నది అక్కడ వాక్యం కాబట్టి నీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కానీ నీకు తెలియదు నీకు ఏమి అవసరమో నీకు తెలియదు కానీ ఆయనకు తెలుసు అనేక పర్యాలు ఈ యొక్క ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటుంది నేను ఈ లోకంలో ఏవో కోరుకుంటూ ఉంటాను కానీ అవి నేను పొందలేని స్థితిలో ఉంటున్నాను ఈరోజు వాటి కొరకు ఎంతో ప్రయాసపడి ఎంతో పరిగెత్తుతున్ననో ఏమో సాధించామని కానీ అవి ఏవి నా దగ్గరికి రావట్లేవు నా నుంచి దూరమే అయిపోతున్నాయి కానీ నేను ఏవి కోరుకునేట లేదో నా దగ్గరికి వస్తున్నాయి ఎందుకో తెలుసా ఆయనకి తెలుసు ఏవి శ్రేష్టమైనవి మన జీవితాలకి మన ప్రార్థనలు అనేకమైనవి ఎందుకు విఫలం అవుతున్నాము ఇదే కారణం ప్రవ్వా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు ప్రవ్వా నీ చిత్తాన్ని పరలోకం మీద నెరవేర్చేట్టు భూమి మీద నెరవేర్చు నెరవేరును గాక అని ప్రార్థిస్తున్నాము కానీ నా చిత్తం ప్రకారం కావాలని కోరుకుంటున్నాము నీ ప్రార్థన దానికి భిన్నంగా ఉంది ఆయన ప్రార్థన ఆయన కోరిక ఆయన తలంపులకు ఆయన చిత్తానికి కట్టుబడి ఉండి మన సొంత చిత్తం ప్రకారంగా జీవిస్తే మన ప్రార్థనలకి జవాబు రాదు మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారమ్మా అని సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు ప్రభు మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం అంటున్నాడు అనేక మంది ప్రార్థనలు ఆ రీతిగా తరవుతున్న ఈ రోజులలో ఎందు నిమిత్తమై మనం ప్రార్థిస్తున్నాం ఎందు కొరకు ప్రార్థిస్తున్నాం ఏమి అని ప్రార్థిస్తున్నాం అనే విషయము తెలియకుండా మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మీరు క్షయమైన ఆహారం కొరికే కష్టపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేరు అని ప్రభు తన శిష్యులతోనే మాట్లాడి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉపమానం మీకు తెలుసు కదా అది జరిగింది నిజంగా ఐదు రొట్టెలు ఐదు చేపలు రెండు చేపలు ఐదు మందికి పంచి జరిగిన విషయం ఏంటంటే మీరు రొట్టెలు భుజించటం వెతుకుతున్నారు క్రైస్తవ జీవితం ఈరోజు దానికి సంబంధించిందే ప్రభు నుంచి శారీరకంగా ఏదైనా పొందుకోవాలా లాభం పొందుకోవాలా ఐశ్వర్యం పొందుకోవాలా ధనం పొందుకోవాలా ఈ లోకంలో లాభం పొందుకోవాలా అన్న ఆసక్తితో ప్రార్థిస్తున్నాను కానీ అక్షయమైన ఆహారం కొరకు ఎవడూ కష్టపడతలేడు కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా అంటున్నాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు అని కాబట్టి ఈ విషయాన్ని మనం మీరు గ్రహించాలా అక్షయమైన ఆహారం దేవుని యొక్క వాక్యం ఆయన వాక్యం కొరకు మనం కష్టపడాలా ఆయన వాక్యం కొరకు ఉపాసం ఉండాలా ఆయన వాక్యాలని సత్యాన్ని గ్రహించాలి ఈరోజు నుంచి కాబట్టి కొంతసేపు మీకు ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరంల గురించి కొన్ని మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి పన్నెండవ మొద మొదటి కొరిత పత్రిక పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి ఇది ఆజ్ఞా ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపించున్నాను సరే ఒక హెచ్చరిక కృపా వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి ఆపేక్షించుడంటే కోరుకొనుడి మీకు ఆపేక్షను ఉండాలా ఆశ అనేది ఉండాలా ఈ వరములలో ఆ ఈ వరములను ఆసక్తితో ఆపేక్షించమంటున్నాడు శ్రేష్టమైన వాటిని ఆపేక్షించమంటున్నాడు వరములు అనేకమైనవి శ్రేష్టమైనవి అటువంటి వాటిని ఆపేక్షించమంటున్నాడు ఈరోజు మీ జీవితాలలో ఫలం రావాలా మీ సంఘము ఫలబరితం కావాలా మీ సేవా జీవితము ఫలబరితం కావాలా మీ సంఘము క్షేమాభివృద్ధిలో ఎదగాల అంటే మీరు ఆసక్తితో వీటిని ఆపేక్షించాలి ఈరోజు నుంచి కాబట్టి క్లుప్తంగా నేను ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఈ ప్రతి వరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం అందులో మీరు తీర్మానించుకోండి ఏ వరము నీ జీవితానికి అవసరం చాక్లెట్స్ కావాలన్నా బిస్కెట్స్ కావాలన్నా లేక మ్యూజిక్ సిస్టమ్ కావాలన్నా మొబైల్ ఫోన్ కావాలన్నా కంప్యూటర్ కావాలన్నా ఏమి కావాలా మీకు అనే అడుగుతూ ఉంటారు కదా ప్రభా నాకు ఇది కావాలి నాకు అది కావాలి నేను కాలేజ్ అయిపోతుంది నాకు ఇంటర్ నాకు కంప్యూటర్ కావాలి ప్రభా నాకు మొబైల్ ఫోన్ కావాలా నేను కాలేజ్కి నేను అందరితో పాటు మళ్ళీ నాకు మొబైల్ ఫోన్ కావాలా అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ ఈరోజు హెచ్చరిస్తాడు శ్రేష్టమైన వరంల గురించి మీరు ఆసక్తితో ఆపేక్షించమంటాడు అంటే మీ ప్రార్థనలు మీ విజ్ఞాపనలు ఈ వరంల గురించి ఉండాలి ఈరోజు నుంచి అన్న హెచ్చరిక మిమ్మల్ని ప్రభు ఏ చేస్తున్నాడు కాబట్టి పన్నెండవ పద్నాలుగవ అధ్యాయం చూడండి సారి మొదటి కొనుగోలు రాష్ట్ర పత్రిక పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో మీరు చూడండి మీరు ప్రయత్నం చేయాలంట వాటి గురించి కేవలము ఇక్కడ వినేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతే చాలదు ప్రయత్నము చేయాలా క్రైస్తవ జీవితము ప్రయత్నానికి సంబంధించింది నేను కేవలం ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని కాదు ప్రార్థన చేసి విశ్వాసములో ముందుకు వెళ్ళేవాడిని ప్రయత్నము చేయాలా ఈ వరల గురించి ప్రయత్నం చేయాలి ఈరోజు నుంచి ఇది తర్బీదు జీవితం ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ పొందాలా కేవలము ప్రార్థన చేసి వీటిని ధ్యానించేసి వెళ్ళిపోతే చాలదు ఈ రోజు నుంచి వీటి గురించి మీరు తరబితి పొందుకోవాలా ట్రైనింగ్ తీసుకోవాలా ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయకపోతే మీకు రాదు అందుకే పౌరు భక్తుడి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న హెబుల్ రాష్ట్ర పత్రికలో మీరు చూడకండి తర్వాత ఇంటి ప్రక చూడండి పరుగు పందెంలో ఉండేవాడు ఏదో పొందుకుంటాను అన్న ఆసక్తితో పరిగెత్తుతా ఉంటాడు తన గమ్యం చేరుకోవడం కొరకు ప్రయత్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ గమ్యం చేరుకున్నాక నాకు వరకు బహుమానం ఉందన్న ఆసక్తితో పరిగెత్తుతూ ఉంటాడు పరుగు పందెంలో ఉన్నవాడు ఆ ఆసక్తి లేకుండా ఎవడు పరుగు పందెంలో పరిగెత్తాడు మార్నింగ్ పూట ఫిట్నెస్ కానీ పరిగెత్తు ఉంటారు మనుషులు కదా హైదరాబాద్ సిటీలో చూస్తూ ఉంటారు ఉదయకాలం ఐదు గంటలు లేసి అందరూ పరిగెత్తుతూ ఉంటారు ఎందుకంటే బాడీ ఫిట్ ఉండాలనేసి బాడీ ఫిట్ ఉండాలా ఆసక్తితో పరిగెత్తుతూ ఉంటారు ఆసక్తి లేకుండా ఆశ లేకుండా ఎవరు పరిగెత్తరు ప్రయత్నము చేయాలంటే కూడా ఒక నిర్ణయం ఉండాలా ఒక తీర్మానం ఉండాలా అవి లేకుండా నువ్వు ప్రయత్నం చేయవు అన్న విషని మనకు ప్రభు మాట్లాడుతుండే రోజు కాబట్టి ఈ యొక్క కృప వరల కొరకు మీరు ప్రయాసపడి ప్రయత్నం చేయాలా అని హెచ్చరిస్తుండే దేవుడి రోజు ఇంతకాలంగా మనము ఒకవేళ వాటి పట్ల నిర్లక్ష్యంగా అనేక ప్రాంతలలో అనేక సంఘాలలో తిరిగిన వాడిని పెరిగిన వాడిని జీవించిన వాడిని చిన్నప్పటి నుంచి సిఎస్ఐ సంఘంలో పుట్టి పెరిగిన వాడిని యవన కాలం వరకు హెబ్రోన్ సంఘంలో ఎదిగిన వాడిని బాప్తిస్ట్ సంఘంలో సేవ చేసిన వాడిని కొంతకాలం కిందట పెంతకోస్తు సంఘాలలో అనేక పర్యాలు సేవ చేసిన వాడిని బ్రదరిన్ సంఘాలలో యాజక ధర్మము నిర్వర్తించిన వాడిని అవన్నీ ముగించుకొని ఇండిపెండెంట్గా అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయడానికి తీర్మానించుకున్నవాడు దేవుడు మాట్లాడితేనే అవన్నీ చేయగలుగుతున్నాను అనేక రకాల సంఘాలలో తిరిగి చూసిన కాబట్టి అనుభవంతో వీటిని నేను మీతో పంచుకుంటున్నాను ఈ విషయాలు సంఘాలలో ఆసక్తితో ఆపేక్షిస్తలేరు అందుకే సంఘాలు అవి ఉద్యానవనంలే కానీ పుష్పించలేక ఫలించలేక ఉండిపోతున్నాయి ఈ రోజులలో అవి ఫలించలేని స్థితిలో కేవలం ఆరాధన చేసి వెళ్ళిపోవడమే కానీ ఫలించలేని స్థితిలో ఉంటున్నాయి ఆయన తిరిగి వచ్చినప్పుడు మీరు ఏమి చూపిస్తారనే చేత ఉంత చేతులతో నిలబడతారా ఆయన సన్నిధిలో లేక ఈ లోకం నుంచి మీరు తీసుకొని వెళ్ళిన ఫలాన్ని ఆయనకి చూపిస్తారా ఇదిగో ప్రవ్వ ఇది నేను మీరు ఇచ్చిన దాంట్లో నేను నిశ్వాసంగా ఫలించిన ప్రవ్వా అని మీరు సమర్పిస్తారా మీ ఫలానికి కాబట్టి ఆయన రాకడా బహు సమీపంగా విషని అనేక పర్యాలు వింటున్నాం కాబట్టి ఆయన వచ్చే టైంకి మన జీవితాలలో మన హృదయాలలో మన చేతులలో ఆ ఫలాన్ని మనం పట్టుకుని ఉంటున్నామా ఈరోజు ఒకవేళ ఆయన వస్తే నీ దగ్గర ఆ ఫలం ఉన్నదా ఆయనకు చూపించగలవా నా దగ్గర ఇదిగో ఫలం ఉంది ప్రవ్వా నువ్వు ఇచ్చిన నేను విశ్వాసిగా ఉంటుంది ప్రవ్వా ఇదిగో నేను దాన్ని రెండంతలు మూడంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించాను ప్రవ్వా అని చూపించుకుంటావా నువ్వు చూపించుకోవాలంటే నువ్వు ప్రయత్నం చేయిందే నీకు రాదది నాకు విశ్వాసం ఉంది బ్రదర్ చాలు నేను ప్రార్థన చేస్తాను చాలు అంటే సరిపోదు నువ్వు ప్రయత్నం చేసి ఈ వరలనన్నిటిని పొందుకొని ఆయన కొరకు జీవించగానే ప్రయత్నించాలా కాబట్టి క్లుప్తంగా వీటన్నిటిని పొందుకోవాలని మనం తీర్మానించుకున్నాం ఎందుకు పొందుకోవాలని కూడా ఉంది ఇక్కడ ఇందాక చూసినాం సంఘక్షేమం కొరకు మీరు పొందుకోవాలంట వీటిని స్వార్థం కొరకు పొందుకోవద్దు ఈ లోకస్తులు అందరూ స్వార్థం కొరకు పొందుకుంటారు ఏ మతస్థుడైనా కానీ ఏ మతస్తురాలైనా కానీ స్వార్థం కొరికే బహుమానాలు పొందుకుంటారు కానీ బైబుల్ చెప్తుంది క్షేమం కొరకు మీరు పొందుకోవాలంట ఈ వరాలు కాబట్టి క్లుప్తంగా వాటన్నింటిని గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాము నేను విశదీకరించను అంతగా టైం లేదు కానీ మీ వ్యక్తిగత జీవితంలో మీ అనుదిన ప్రాధాన జీవితంలో వీటిని గురించి ధ్యానించండి ప్రవ్వా ఈ వరాలలో నేను ఏ వరం పొందుకోవాలో ప్రవ్వా నాకు తెలియదు దాని విలువ నాకు తెలియదు కానీ నీకు తెలుసు నీ చిత్తం ప్రకారంగా వాటిని నాకు పంచిపెట్టు ప్రవ్వా అన్న ప్రార్థన ఈ రోజు నుంచి మీరు ఆరంభించాలా ఇవి పొందుకోవాలా మీరు ఇవి పొందుకోవడమే కాదు ఈ వరాలు మీరు ఇక్కడ అమలుపరచుకోవాలా మీ సంఘంలో వాటిని అమలుపరిచి మీరు చూపించాలా ఆయన కొరకు సాక్షిగా నిలబడడం కొరకు కాబట్టి ఈ వరాలన్నీ మీరు ఆసక్తితో ఆపేక్షించండి చివరిగా నేను మీకు ఒక విషయం చూపించి ముగిస్తాను మొదటిదిగా చూడండి మొదటి కొరిత రాష్ట్ర పత్రిక ఏలైనగా ఎనిమిదవ నుంచి చూడండి ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును కాబట్టి మొదటి వరము మొదటి వరం బుద్ధివాక్యం దేవుడి యొక్క ఆత్మ అభిషేకము నీకు నిజంగా ఉంటే ఈ వరాలలో నీకు కొన్ని వరాలు దేవుడు ఇచ్చిండాల తప్పనిసరి కాబట్టి మొదటి వరం ఆత్మ వలన బుద్ధి వాక్యము చెప్పే వరం నీకు బుద్ధి ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వరం నిజంగా నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడవు పొందుకున్న దానవైతే నీకు బుద్ధి అనేది ఉండాలా అంటే నీకు బుద్ధి లేదా అంటే చెప్పడం బాగుండదు కానీ నీకు బుద్ధి అనేది ఉండాలా బుద్ధి దేనికి సంబంధించిందంటే దైవికమైన బుద్ధి కొలస పత్రిక మొదటి అధ్యయనం మనం చూస్తాం ఈ బుద్ధి దేనికి సంబంధించిందంటే మన ప్రభు జ్ఞానమందు వరదులుట దేవుని చిత్తం కాబట్టి దేవునికి సంబంధించిన బుద్ధి దేవుని వాక్యానికి సంబంధించిన బుద్ధి నీకు చాలా అవసరం కాబట్టి బైబుల్ని క్షుణ్ణంగా పరిశీలించి ధ్యానించే జ్ఞానం నీకు చాలా అవసరం యుగ సమాప్తికి వచ్చిన నువ్వు ఆయన రాకడా ఎంతో సమీపంగా ఉంది ప్రకృతి తారుమారు అవుతుంది ఈ సృష్టి తారుమార అవుతుంది యుద్ధ సమాచారాలు వింటున్నాం మూడవ ప్రపంచ యుద్ధంకి సిద్ధపడుతుంది ప్రపంచం క్రైస్తవులు లక్షల కొలది హత సాక్షులు అవుతున్నారు మన కాలంలో మన టైంలో ఇప్పుడు ప్రతి దశలో సంఘాలలో రక్తపాతం సంఘాలలో బాంబులు పెట్టి పేల్చడం స్త్రీలు పిల్లలు పురుషులు అనేక మంది భయంకరంగా మరణించడం సంఘాలు కాల్చివేయబడడం జరుగుతుంది మన టైంలో ఇప్పుడు ధ్యానిస్తున్న సమయం ఈ సమయంలో జరుగుతుంది ఉత్తర దిక్కున అనేకమైన సంఘాలను కాల్ చేస్తున్నాను అవి చూడలేని స్థితులు ఉన్నది క్రైస్తవ సంఘము దక్షిణ భాగంలో ఎందుకు దానికి వరములు లేవు సంఘానికి కృపవరాలుంటే వాటిని గ గ్రహించగలిగి నేను సంఘాన్ని ఎట్లా కాపాడుకోవాలా సంఘస్థులను ఏ రీతిగా భద్రపరచుకోవాలా దేవుని కొరకు ఎట్లా సిద్ధపరచాలా అన్న తపన నీకుంటుంది నీకు ఆ తపన ఉండాలంటే ఈ వరాలు నీకు అవసరం కాబట్టి మొదటిది బుద్ధి వాక్యం దేవుని యొక్క ఆత్మ పొందుకున నీవు దేవుని బుద్ధి కలిగి జీవించడం బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అందే గుప్తంలో అయిననేసి మనం వింటున్నాం కానీ మనకు ఆ బుద్ధి రావాలా అన్న ప్రయత్నం చేస్తలేం ఈరోజు నుంచి మీరు ప్రయత్నించండి నేను విశదీకరించడం గురించి ఎక్కువగా మొదటిదిగా బుద్ధి వాక్యము రెండవది మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము ఈ లోకంలో ఎట్లా జీవించాలా ఏ చదువులు నేను చదువుకోవాలా ఏ రీతిగా ఇతరులతో ప్రవర్తించాలా ఉపద్రవం వచ్చినప్పుడు దాని నుంచి ఎట్లా నేను తప్పించుకోవాలా కష్టాలు వచ్చినప్పుడు దాని నుంచి నేను ఎట్లా బయటపడాలా అన్న జ్ఞానం నీకు అవసరం ఈ లోకంలో నేను ఎట్లా బ్రతకాలా ఇతరులకు కష్టాలు వచ్చినప్పుడు వారికి నేను ఎట్లా మార్గదర్శకునిగా జీవించాలా వారికి మార్గాన్ని నేను ఎట్లా వారికి ఎట్లా నేను మంచి ఆలోచనలు ఇవ్వాలా ఆలోచన శక్తి కలిగి ఉండడము ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా జీవించడము అనేది జ్ఞానానికి సంబంధించింది అది కేవలము మన ప్రభు నుంచి రావాల్సింది కాబట్టి ఒకరికి బుద్ధివాక్యము మరి ఒకరికి జ్ఞానము అందరికీ అన్ని రకాల వరాలను ఇవ్వలేదు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పంచి ఈ విషయం అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు చాక్లెట్ ఇష్టమవచ్చు కానీ దేవుని తెలిసి మీకు బిస్కెట్ ఇవ్వాలనుకుంటున్నాడు మీకు కంప్యూటర్ ఇష్టం కావచ్చు కానీ దేవుడు అంటాడు లేదు నీకు ఈ టైంకి మొబైల్ ఫోన్ అవసరం ఎందుకంటే ఎవరైనా ప్రార్థన కొరకు నీకు ఫోన్ చేస్తే ఆ ఫోన్లను వాళ్ళకి ప్రార్థన చేస్తావు నీకు కంప్యూటర్ ద్వారా ప్రార్థన చేయడం నీకు రాదంటాడు కానీ నువ్వు అనుకుంటున్నావు నాకు కంప్యూటర్ కావాలనుకుంటున్నావు కాబట్టి ఎవరికి ఏది ఇష్టం అనేది కాదు ఎవరికి ఏది అవసరం అది ప్రభు ఇచ్చేవాడు కాబట్టి ఒకరికి బుద్ధి వాక్యము మరి ఒకరికి ధ్యానవాక్యము తర్వాత మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసము కాబట్టి విశ్వాసం దీనికి సంబంధించింది దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన జీవంబల దేవుడు మనమందరము పాపంలో ఉన్నప్పుడు మనల్ని నశించిపోతున్న వారమై ఉన్నప్పుడు మనకొరికి లోకంలోకి వచ్చినాడు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చడమే విశ్వాసానికి సంబంధించింది విశ్వాసం అనేది దేనికి సంబంధించింది నిజ స్వరూపానికి సంబంధించిందా లేక అదృశ్యమైన వాటిని దృశ్య అదృశ్యములుగా ఉన్న వాటిని గ్రహించడానికి సంబంధించిందా కాబట్టి అక్కడ ప్రభు ఉన్నాడు కళ్ళతో చూడకుండా అతను అక్కడ నివసిస్తున్నాడు మన కనిపెట్టుకున్నాడు అన్నదే విశ్వాసం సంబంధించింది మన పాపముల నుంచి మనం రక్షించేవాడు ఏసు ప్రభు అన్నదే విశ్వాసం సంబంధించింది దాని కర్త విశ్వాసాన్ని పుట్టించిన మన ప్రభు అన్న విషయాన్ని సంబంధించింది కాబట్టి ఆయన విశ్వాసంలో ఎదగడం అనేది అదొక ముఖ్యమైన వరం అని ఇక్కడ చెప్తున్నాడు మీరు విశ్వాసంలో అంచలంచలుగా ఎదగాల ప్రభునందు అంచలంచలగా ఎదగాల అన్నదే ఆ వరానికి సంబంధించింది మీకున్న విశ్వాసం సరిపోదు అంటున్నాడు దాంట్లో మీరు సమృద్ధిగా ఎదగాల కాబట్టి ఆ వరం కొరకు ప్రయాసపడండి ప్రయత్నించండి అంటున్నాడు వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తే అంతగా నువ్వు విశ్వాసంలో బలపడుతూ ఉంటావు నువ్వు ఎంతగా ప్రార్థన చెయ్యి ఎంతగా ఉపాసముడు ఎంతగా ప్రాటల్వాడు ఎంతగా ఆరాధన చేసినా నీ విశ్వాసం బలపడదు కేవలము వినట వలననే నీ విశ్వాసం బలపడతూ ఏం వినటం దేవుని యొక్క వాక్యాన్ని వినడం కాబట్టి ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వినడం నేర్చుకోండి ఎక్కువ సమయము వాక్యంలో పెట్టడానికి ప్రయత్నించండి ఈరోజు నుంచి అప్పుడు మీ విశ్వాసంలో మీరు బలపడతూ ఉంటారు తర్వాత మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు మరి ఒక్కనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములు ఇక్కడికి వచ్చేటప్పటికి వరములు అంటున్నాడు స్వస్థత వరము అంటలేడు స్వస్థత వరములు అంటున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి చాలా మంది ఈ అంటారు దేవుడు ఆ బ్రదర్ కి వరం ఇచ్చిండు ఆ సిస్టర్ కి వరం ఇచ్చిండు అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ లేదు వాక్యం స్వస్థత వరములు అనుంది బహువచనం ఉంది ఇక్కడ గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ అనుంది ఇంగ్లీష్లో అన్ని వరాలకు సంబంధించినప్పుడు గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసానికి సంబంధించిన వరము జ్ఞానానికి సంబంధించిన వరము బుద్ధికి సంబంధించిన వరము అనుంది కానీ స్వస్థపరచటానికి వరములు అన్నాడు కాబట్టి స్వస్థత అనేది రకరకాల స్వస్థతలకు సంబంధించింది లేక నీ హృదయానికి సంబంధించిన స్వస్థత నీ శరీరానికి సంబంధించిన స్వస్థత నీ మనసుకు సంబంధించిన స్వస్థత అందుకే స్వస్థత వరములు అనడు ఒకరికి క్యాన్సర్ నుంచి విడుదల ఒకరికి డయాబెటీస్ నుంచి విడుదల ఒకరికి హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల రకరకాల రోగాలు కాబట్టి మానసిక రోగాలు కూడా రకరకాల మెంటల్ ఇల్నెస్ అంటాం సైకాట్రీ అంటాము రకరకాల మాన మానసికమైన రోగాలు ఉన్నాయి కాబట్టి స్వస్థతలు అంటున్నాడు ఇక్కడ పొందుకున్న వాడికే వరము కాబట్టి రోగికే వరము స్వస్థత నాకు ప్రభు స్వస్థత వరం ఇచ్చిండు అని చెప్పడం తప్పు నాకు రోగం ఉన్నప్పుడు నన్ను స్వస్థపర్చన్నాను అది సరైన వరం కాబట్టి వరము ఎవరికి అవసరము రోగికే వరము అవసరం కాబట్టి స్వస్థత నీకు కావాలా కాబట్టి నీ అవి వరాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించండి ఈరోజు సేవా జీవితంలో ఒకప్పుడు నేను కూడా అదే రీతిగా అర్థం చేసుకున్న వాడిని సేవ జీవితంలో ఈరోజు అనేకులు దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు నేను ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా స్వస్థత పొందుతారు ఎటువంటి వారు స్వస్థత పొందుతారు అని ప్రార్థన చేస్తున్నారు కానీ నేను గమనించిన ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు రాలేదు బ్రదర్ మీరు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత రాలేదు బ్రదర్ మీరేమో స్వస్థత వరం ఉందని చెప్తున్నారు అమ్మ మీరు ఇంటి పోయినాక మీకు స్వస్థత వస్తుంది అని మొబై పెట్టడానికి కాదు స్వస్థత పొందుకునేవాడికి వరము అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ప్రార్థనా పూర్వకంగా నీ రోగం మీద నువ్వు విజయం పొందుతావు అన్న విషయాన్ని తెలుసుకోవాలా అద్భుత కార్యములు చేయు వరము అద్భుతాలు క్రైస్తవ సంఘంలో అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు ఏ రీతిగా ఉంటాయి విశేషకరంగా ఉంటాయి ఆశ్చర్యకరంగా ఉంటాయి నీ జీవితాలలో అద్భుతాలు జరగాల అంటే ఈ వరము నీకు అవసరం నీ సంఘంలో ఈ వరము నీకు అవసరం దాని కొరకు నువ్వు ప్రయత్నించక తప్పదు ప్రయాస తప్పదు ప్రార్థన చేయక తప్పదు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఫలించాలా అంటే వీటి కొరకు ప్రయాస పడాలా మరి ఒకరికి పదవచనంలో దానికి ముందు కదా మరి ఒకరికి అద్భుత కారములు చేయ శక్తిని మరి ఒకరికి ప్రవచనవరమును మరి ఒకరికి ఆత్మల వివేచన వరమును ప్రవచనవరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు నానావిధ భాషలు మరి భాషల అర్థము చెప్పు శక్తిని అనుగ్రహంపబడినవి ఇన్ని వరాలు తొమ్మిది ఉన్నాయి అక్కడ ప్రవచనవరము వివేచనవరము భాషల వరము భాషల అర్థము చెప్పు వరం ఇవన్నీ తొమ్మిది వరాలున్నాయి ఈరోజు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఏవన్న వరములు మీకున్నాయా ఇందులో బ్రదర్ నాకు విశ్వాసం ఉంది బ్రదర్ చాలు అంటే సరిపోతుందా బ్రదర్ నాకు జ్ఞానం ఉంది బ్రదర్ చాలు అంటే సరిపోతుందా అవి కూడా మన ప్రభు ఇచ్చినవే కదా వరాలు అందరికీ విశ్వాసం ఉంది సరిపోయి కరెక్టే మంచిదే శ్రేష్ఠమైన వాటి గురించి ప్రయాసపడమంటున్నాడు ఒక్క వరంతో సరిపోతుందా నీ జీవితం ఇక్కడ తొమ్మిది వరాలున్నాయి ఆయన అనేకులకు వాటిని పంచిపెడతా అంటున్నాడు కానీ ఆసక్తి ప్రయత్నము నీ పట్ల ఉన్నదా శ్రేష్టమైన వాటిని నువ్వు పొందుకోవాలా అన్న ప్రయత్నం చేయాలా అని విన్నవు నువ్వు చేస్తున్నవాయినొచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు ఎన్ని సంవత్సరాల దేవుని సేవ జీవితంలో ఉంటున్నావు దేవుని ఆరాధిస్తున్నావు కానీ వీటన్నిటిని పొందుకోవడానికి కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రయాసపడినావా కేవలము పాస్టర్ గారు ఒక్కరే పొందుకొని ప్రయాసపడాలనా పాస్టర్ గారు ఒక్కరే ఇవి వరాలన్నీ పొందుకొని సంఘక్షేమాభివృద్ధి గురించి కష్టపడాలనా సంఘస్తులందరూ కేవలం విని వెళ్ళిపోవాలనా అది కాదు వాక్యం ప్రతి ఒక్కరు సంఘస్థులు ఈ వరాలన్నీ పొందుకొని సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలా ఒక్క వ్యక్తి ప్రయాసపడితే వారి శరీరం కృషించిపోతుంది పాస్టర్లు ఎందుకు శ్రమల పాలవుతున్నారు వాళ్ళ శరీరాలు ఎందుకు కృషించిపోతున్నాయి రోగగ్రస్తులు ఎందుకు అవుతున్నారు వారు ఒకరే ప్రయాసపడుతున్నారు వారి కుటుంబాలే ప్రయాసపడుతున్నాయి ప్రపంచం అంతటా సంఘస్తులు కేవలం వినేసి సుఖానుభవాన్ని ఆశ్రయించి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రపంచం జరుగుతుంది ఇక్కడనే కాదు ఒకవేళ ఇక్కడ జరుగుతుంటే ఈరోజు మీరు మీ నేత్రాలను విప్పండి వీటిని గ్రహించడానికి ప్రయత్నించండి ఈ వరాలు మీరు పొందుకోకుండా మీరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు ఎందుకంటే ఆయననే వీటిని పొందుకోమని హెచ్చరిస్తూ నిరొచ్చు శ్రేష్టమైన వాటి కొరకు ప్రయాసపడమంటాడు ఈ లోకంలో ఏది శ్రేష్టం లేదు మీరు ఈ విషయం అర్థం చేసుకోండి బిల్డింగ్స్ శ్రేష్టం కాదు ఆస్తుల అంతస్తులు శ్రేష్టం అసలే కాదు సంపూర్ణంగా సమృద్ధిగా ఈ లోకంలో ధనాన్ని ఆర్జించుకోవడం సంపాదించుకోవడం శ్రేష్టమైనది అసలే కాదు అవన్నీ చెతతో సమానం ఈ లోకమే ఎరికో పట్టడానికి సాదృశ్యం ఇది శతమైంది ఈ లోకము శితమైంది దీంట్లో ఉన్నదంతా శపితమైంది దాన్ని ప్రేమించేవాడు కూడా శప్పింపబడ్డవాడే ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఈ లోకంతో స్నేహము దేవునితో వైరము దేవునితో శత్రుత్వం చేపించుకుంటామా మనము ఆయనని ప్రేమించేవారము ఆయన నుంచి శ్రేష్టమైన ఈవెలని పొందుకోవడానికి ప్రయాసపడమని చెప్తున్నాడు కాబట్టి చివరిగా వాక్యాన్ని ముగించక ముందు కొరతెల్ పత్రిక మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము చివరి వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమ అనేది కూడా ఒక వరము అని హెచ్చరిస్తున్నాడు పన్నెండు పదమూడు అధ్యాయులలో పది వరాల గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిది వరాలు పన్నెండవ అధ్యాయుల జానించినము చివరి వరము పదమూడవ అధ్యాయం జానిస్తున్నాం అన్నిటికంటే శ్రేష్ఠమైంది ఆ కలువరిసిలో చూపించిన ప్రేమ ఆ వరము మనమందరం పొందుకోవాల ఒకవేళ పొందలేని స్థితిలో ఉంటే ఈరోజు నువ్వు పొందుకోవాలా ఆ వరము పొందుకోకుండా ఆయన శరీర రక్తంలో పాలు పొందలేం నేను గమనిస్తున్నాను మీరు ఎందుకు గమనిస్తున్నారు ప్రధాన మీరు చెప్పచ్చు నేను గమనించకపోతే నేను మిమ్మల్ని హెచ్చరించలేను హెచ్చరించకపోతే నేను వచ్చి వ్యర్థం ఇక్కడికి ఇక్కడికి వచ్చింది అనేకలన్నీ హెచ్చరించడం కొరకు నా సేవ జీవితానికి సంబంధించింది ఆ విషయం కనీసము ఒక రెండు మూడు మంది ఈ ప్రాంతంలో కూర్చుంటున్నారు కానీ ఎంతమంది ఆయన శరీరరక్తంలో పాలు పొందగలిగినవచ్చు నువ్వు పాలు పొందలేదంటే రక్షణ అనుభవం ఏమైంది నీ ఆయన రాకడా పర్యంతరం అందులో పాలు పొందామన్నారు ఎందుకు మీరు అందులో పాలు పొందలేకపోతున్నారు వాపసం పొందలేదా అంటే నీకు అనుమానం ఉందా ప్రభుని నువ్వు అనుమానిస్తున్నావా ఆయన రక్షణ అనుభవంలోకి నువ్వు రాలేకపోతున్నావా ఇదే తీర్మానించుకో ఆయన కలువరిసల్లో చూపించిన ఆ శ్రేష్టమైన ప్రేమ నీకు వరముగా ఇవ్వాలనుకుంటున్నాడు అది ఉచితం దాని గురించి నువ్వేం కష్టపడేది లేదు ఆయన ఉచితంగా తను అనుగ్రహిస్తున్నాడు ఉచితంగా ఇస్తున్నా కూడా పొందలేని స్థితిలో ఉన్న వైరోజు ఆ శ్రేష్టమైన ప్రేమ కొరకు మరోసారి చూడండి నా పద్నాలుగవ అధ్యాయము ఆ రక్షణ అనుభవం కలువల చూపించిన ప్రేమను మీరు పొందుకొని ఆ ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి చివరి వరకు ఆ వరము జాగ్రత్తగా పట్టుకోండి శ్రేష్టమైన ఇవి కొరకు ప్రయాసపడండి జాగ్రత్తగా ప్రేమ అనే వరాన్ని మీ దగ్గర పట్టుకోమంటున్నాడు దాని కొరకు ప్రయాసపడమంటున్నాడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి ఈరోజు నుంచి విశేషముగా నేను వాక్యాన్ని ముగిస్తున్నా విశేషముగా విశేషముగా అంటే ప్రాముఖ్యమైన వరం అన్నిట్లోకి ప్రాముఖ్యమైన వరం అన్ని ముఖ్యమైన వరాలే కానీ యుగసమాప్తిలో సమాప్తిలో విశేషముగా ప్రాముఖ్యమైన వరం ఇది విశేషముగా ఏంటది విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి క్రైస్తవ సంఘంలో ఈ వరము బహుగా కొదువైపోయింది ప్రపంచమంతటా ప్రవచన వరము కొదువైపోయింది క్రైస్తవ సంఘము ఏ రీతిగా శ్రమల పాలు కాబోతుంది ఎప్పుడు శ్రమ రాబోతుంది నువ్వు తెలుసుకోవాలా అంటే నీకు ఈ వరం అవసరం ఈ సంఘానికి ఏమి అక్కర్లున్నాయో తెలుసుకోవాలా అంటే నీకు ఈ వరం అవసరం ఈ సంఘస్తులకు రాబో ఉపద్రవం ఏందో మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వరం అవసరం ఎవరి జీవితాలలో కష్టాలు రాబోతున్నాయో మీరు తెలుసుకోవాలంటే ఈ వరం మీకు అవసరం ఏ బ్రదర్ జీవితంలో ఏ సిస్టర్ జీవితంలో కష్టాలు రాబోతున్నాయో మీరు తెలుసుకోవాలా అంటే ఈ వరం అవసరం ఎందుకు బ్రదర్ నాకు ఆ వరము ఇతరుల బాగోగులు ఆలోచించాలా అంటే ఈ వరం నీకు అవసరం నువ్వు స్వార్థపరును నీకు అవసరం లేదు ఈ వరం ఈ సంఘము క్షేమంగా ఉండాలా అంటే నీకు ముఖ్యంగా ప్రవచన వరం అవసరం అందుకరకు ప్రవచన ఆసక్తితో ఆపేక్షించమని దేవుడు కోరుతున్నాడు ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను ఇస్తాను బిడ్డ కానీ నువ్వు అడగాల కదా అడగందే అమ్మాయినా బువ్వ పెట్టదంటారు తెలంగాణ ప్రాంతంలో బువ్వ అంటే అన్నం అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు అంటే నీకు ఆకలిందనేది ఎలా తెలుస్తుంది అమ్మకి నీకు నిజంగా ఆకలి ఉందని అమ్మకి ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తేనే కదా తల్లి తల్లు బలవంతంగా పిల్లలకు అన్నం పెడతారు వాడు తిన్నాడు వాడు ఎందుకంటే వాడికి ఆకలి లేదు కాబట్టి చెడు పాస్తరు ఈ బిడ్డ అన్నం తింటలేడు అంటే పాస్తర్ ఏమంటాడు అదే తినరా అంటాడు వాడు చెప్తాడా నాకు తినబ తినబుద్ధి కావట్లేదు నాకు ఆకలి లేదు ఈరోజు మీరు అర్థం చేసుకోండి మీలో ఈ ఆకలి లేదు నేను గమనిస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి నన్ను తప్పుగా ఎంచకండి మీకు ఆ ఆకలి లేదు ఈ వరాలు పొందుకోవాలా అన్న ఆకలి మీలో లేదు ఆసక్తి మీలో లేదు నేను అనేక ప్రాంతాల్లో పోతూ ఉంటాను నిండుతూ ఉంటాయి సంఘాలు నేను పోల్చలేను వాటితో మిమ్మల్ని ఆ సంఘాన్ని ఈ సంఘంతో పోల్స్తలేను రకరకాల ప్రాంతాలలో ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉద్యమంతో అనేకులు దేవుడిని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను ఇక్కడ ఆ ఉద్యమం నాకు కనిపించలేదు ఇరవచ్చు మీద ఉందేమో నాకు తెలియదు కానీ ఈరోజు మటుకు నాకు ఆ ఉద్యమం కనిపించలేదు నేను ఎవరిని దుఃఖపరుస్తలేను కించపరుస్తలేను కానీ మీలో మటుకు ఆకలిదు చిన్న పిల్లవాడికి లేనట్టు ఆకలి మీలో నాకు ఆకలి కనిపించలేదు బహుశా అందుకే కావచ్చు దేవుడు ఉదయకాలం మిమ్మల్ని హెచ్చరిస్తునిరోచ్చు మీరు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారా ఫలించలేక మీలో ఉద్యమం రాకపోవడానికి ఏంది కారణం ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి హేళన జీవితమా అపహాస్యపు జీవితమా నిర్లక్ష్యమైన జీవితమా నులివేచని జీవితమా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఇంకొక నిమిషంలో కొద్దిసారి మీరు కళ్ళు మూసుకుంటే దేవుణ్ణి అడుగుదాం ప్రవ్వా నిజంగా నాలో నిర్లక్ష్యం ఉందా నన్ను పరిశీలించు ప్రవ్వా మోకాళ్ళు మీరు మోకాళ్ళ నుండి ప్రార్థిస్తే ఆయన మీ ప్రార్థనకు స్పందిస్తాడేమో పది కృపవరల గురించి ఈరోజు ప్రభు మంతా మాట్లాడుతున్నాడు నాకు అందులో ఎన్ని ఉన్నాయి నేను ఎందుకు అవి పొందలేని స్థితిలో ఉన్నాను ఈరోజు ప్రభు వాటిని పొందమని మీరే హెచ్చరిస్తున్నాడు వాక్యం రూపకంగా అవి పొందుకోవడం వలన సంఘానికి క్షేమం అంటున్నారు ప్రభా సంఘస్తు నై నేను సంఘ క్షేమం కొరకు ప్రయాస పడలేకపోతున్నాను నన్ను క్షమించు ప్రభా ఈ సంఘంలో ఈ పది వరాలు సమృద్ధిగా పొందుకోవాలా ఆసక్తితో మేము ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నాం నైనా బహుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినాం ఈ దినం మీరు ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నారు సంఘంతో ఈ కృపా వరాలు పొందలేని స్థితిలో ఉంటున్న ఈ సంఘాన్ని పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ పది వరాలు వీళ్ళు పొందుకొని ఉద్యీవంతో నిండాలానైనా ఉజ్జీవంని నింపమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ మీరు అనేక ప్రాంతాలలో గొప్ప సేవ చెయ్యాలా ఈ సంఘం ఇతర సంఘస్తులకు మాదిరిగా ఉండాలి ఈ సంఘం అది మీరు కోరుతున్నారు ఈరోజు వీళ్ళ నుంచి ఒకవేళ నిలివేసిన జీవితం ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం ఆహ్లాదకరమైన జీవితం ఉంటే క్షమించండి నిర్లక్ష్యమైన జీవితం ఉంటే మమ్మల్ని క్షమించండి మేము రోషం కలిగి పౌరుషం కలిగి జీవించాలి మీ కొరకు మీరు పరిశుద్ధులనైనా మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా ప్రవ్వ కాలక్షేపం కాదునైనా మీతో సమయం గడపడం మాకు అవసరం ప్రతి క్షణం మీతో సమయం గడపాలా ప్రవ్వ మా యొక్క ఆత్మీయ నేత్రాలను నిప్పండి పర్లోకపు దర్శనాలు చూపించండి అనేకమైన దర్శనాలు చూసి బిడలగా తయారు చేయండి ప్రవచించే సేవకులను సేవకురాళ్లను ఇక్కడి నుంచి లేపమని ప్రార్థిస్తున్న ఈ క్షణం విజ్ఞాపన ప్రార్థనలు చేసి కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థించే బిడ్డలు ఇక్కడి నుంచి లేయాల ప్రభు క్రైస్తవ సంఘము శ్రమల పాలైతుంది ప్రపంచమంతటా హతసాక్షులు అవుతున్నారు లక్షలాది ప్రజలు దేవుని బిడ్డలు రక్తాన్ని చిందిస్తున్నారు అది నేను గ్రహించలేని స్థితిలో నేను వినొచ్చు వారి గురించి ప్రార్థించే ఆత్మని నాలో పుట్టించండి ఈరోజు సేవకులు ఎంతగానో శ్రమల పాలై కష్టాల పాలై అప్పుల పాలై జీవిస్తున్నారు అది గ్రహించలేని స్థితిలో ఉంటున్నా నేను ఇవ్వచ్చు ప్రభావ నన్ను క్షమించి వారి గురించి ప్రయాసపడి ప్రార్థించే బిడ్డగా నన్ను స్వార్థము నుండి నాకు విడుదల కల్పించు ధనాపేక్ష నుంచి నాకు విడుదల కల్పించు ఇతరుల బాబోగులు ఆలోచించే బిడగ నన్ను తయారు చేయకూడవా కల్వలసల్లో మీరు చూపించిన ప్రేమ అనే వరాన్ని మేము పొందుకున్నాం ఆ వరాన్ని మేము అనేకుల పక్కల చూపించాలా ప్రేమ కలిగి ప్రయాస పడాలి ఈరోజు నుంచి మేము ee laati da jesus prema ee laati da jesus prema ee laati da jesus prema silu ma pai ve sa u ke ka మిలేకా కుమిలాబమలేమి లేమిలామి ఈ చూ ేమాేమా పరిశుద్ధు రఘు తండ్రి మీకు వందాలేసయ్య ప్రభా ఇక కలువరిసరిలో మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ అది కళలో కూడా మేము మర్చిపోవడానికి వీల్లేదు కానీ క్రైస్తవ జీవితం మర్చిపోతుంది ప్రపంచం అంతటా మనుషుకుమ తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనునా అని మీరే ప్రశ్నిస్తారు ప్రభా మీరు తిరిగి వచ్చే టైంకి దేవుని బిడలలో మీ ప్రేమ ఉండదు అని మీరు చెప్తున్నారు నాయన దాని గురించి మేము కష్టపడుతున్నాం ఇక్కడ ఆ ప్రేమ కలిగిన కొరకు ప్రయాసపడుతున్నాం మేము ఇక్కడ అనేకుల బుద్ధాన్ని ప్రకటిస్తున్నాం ప్రభు ఇక్కడ మేమందరము ఆ ప్రేమ కలిగి మీ కృప వాళ్ళని ఆపేక్షించి వాటిని మేము అమలు పరచుకోవాలి జీవితాలలో కనికరించమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ సంఘస్థులు అందరూ ప్రభా ప్రతి ఒక్కరు ఈ కృపవారాలు పొందుకోవాలని అయినా మీ ఇష్టానుసారంగానే వాటిని మీరు పంచి పెడతా పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రతి వరము ఇక్కడ కనిపించాలా ప్రభ మాకు దాన్ని బట్టి మేము మీకు కృతజ్ఞత స్థుతులు చెప్పాలా దానికి మేము సాక్షులుగా ఇక్కడ నుంచి బయలుదేరాలా ప్రవ్వ అటువంటి కృపవారులు ఈ సంఘానికి అనుగ్రహించండి ఈ రోజు నుంచి వాటి కొరకు వీళ్ళు ప్రయత్నించాలా ప్రయాస పడాలా ప్రభావ నిర్లక్ష్యమైన జీవితంలో లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రతి క్షణం మీ కొరకు పౌరుషం జీవించే బిడ్డలుగా తయారు చేయండి నాయన యుగ సమాప్తి చివరి అంచున మేము రెలాడుతున్నాం ఏ క్షణంలో ఈ లోకం ముగిసిందో మాకు తెలియదు సదమ దుమర కాపరస్తుల కాలం కంటే బహు బహుగా చెడిపోయిన కాలంలో మేము ఉంటున్నాం ఇప్పుడు నోవా జలప్రలేఖ కాలంకి ముందు ఉన్న స్థితి ఈరోజు ఉంటుంది ప్రభు కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ ఎంతో సమీపం ఉంది అన్నిట్లో మేము సిద్ధపరచాలా మేము సిద్ధపడాలా అటువంటి సేవా జీవితంలో ఈ సంఘర్షణలు అందరినీ ప్రతి ఒక్కరూ ఆత్మల సంపాదన అనే భారం కలిగి ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేసి ఇక మీదట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి గంటలు గంటలు మీ సంగతిలో కలిపే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని చిన్నపిల్లల్ని ఆశ్రయించండి వారి జీవితాల్లో ఆగిపోయిన మేలని అనుగ్రహించండి మీ కొరకు పౌరుషంగా జీవించే పిల్లగతే ప్రతి చోట మీ కొరకు సాక్షలు పెట్టుకొని మీ రాకర వరు సిధ పరచుకోమని నానయ్య యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం చాలా శ్రేషుల మాట్లాడుతున్నప్పుడు ఎంత మనకి ఈ మంత్ర కలిగి వాక్య ద్వారా దేవుడు వాక్య ద్వారా దేవుని దేవుడు ఆత్మ కలిగి దేవుడు ఎవరికి మాట్లాడదు అక్కలేదా మీకు అర్థమైంది ఎన్ని వాళ్ళు ఆత్మ సందేశాన్ని ప్రశ్నించే ఆత్మ సమాధానం ఎవరికూడాలని మేము సంఘం నిద్రపోతుందా సంఘము నేర్చుకుంటారు ఎలా ఉన్నావు పడుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అడుగులకి ఏమి నేర్చుకున్న వాళ్ళకి కాబట్టి ఏ స్థితిలో మనం ఉన్నాము ఇప్పుడు గమనించుకోవాలి అడుగున్నామా లేచామా ప్రభు పెళ్ళగా ప్రభు కోసం రోషిమా రోషన్ లేని వాళ్ళని అనుకుంటున్నా ఈ మాటలు మాటలు గర్వజన్లు తెలియజేస్తున్నా చేస్తున్నా ఈ సమయంలో మనం పెట్టుకున్నాం ప్రభు వాళ్ళు ప్రేమించి మనకి ప్రభు కాలంలో మనం